ఇరవై తొమ్మిదవ సంకీర్తన ధనుజులు గని తత్వమిది వనజాక్షుని కృప వరి పరమాత్ముడు అనాది పురుషుడు సురలకు నరులకు సులభుడు హరి కోపముతో అన్యుల వరములు సరిగా వెంచగ జగములలోన వేదాంత విధుడు విష్ణుడు కృష్ణుడు శ్రీదేవికి పతిశేఖరుడు పోది పరస్థుతి పుణ్యము పాదుగహరితిట్టే పాపము మేలు నారాయణుడు ఉన్నతుడు అచ్యుతుడు ఉపకారుడు శ్రీవేంకట విభుడు చేరి ఇతడే శిక్షించ రక్షించ ఊరదైవములు ఒగితనిసరా